తప్పు చూసేయడం అయిపోయిన తర్వాత ఆ చూసింది నేనే అంటున్నాడు వీడు ముందు నేను వచ్చిన తర్వాత చూడడం కాదు చూడడం అయిపోయిన తర్వాత చూసింది నేనే అంటున్నాడు కళ్ళు తెరవగానే చూపు వచ్చేసింది అది నేనని పెట్టుకుంటున్నాడు వాస్తవంలో ఈశ్వరుని యొక్క చైతన్యమే అక్కడ ద్రష్ట దీని మీద ప్రశ్న ఏంటంటే ద్వైతం అద్వైతం ఇలాగే ఉంటుంది ఈ గోళ మరి ఈ నేను ఈ పరిచ్ఛన్న వ్యక్తి ఈ జీవుడు వీడేమిటి వీడు ద్రష్ట కాదు శ్రోత కాదు మంద కాదు వీడు ఏమిటి అదర్లవు కదా వీడేమిటి అంటే వారు వెరివాడా వాడనేవాడు వేరే ఏమీ లేడు వాడే దేవుడు వాడిని వేరే పెట్టి చూపు దేవుడిది అంటే వీడు గుడ్డివాడే అలా వాడిని వేరే పెట్టకూడదు వాడు వేరే ఉన్నాడని నువ్వు భ్రమపడి ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నావు అలాగేమీ లేదు వాడే దేవుడు అని అక్కడ ప్రతిపాదన పరమేశ్వరస్తు అవిద్యాకల్పితా ఛాదీరాత్ కర్తర్భోక్తు విజ్ఞానాత్మాఖ్యాత్ అన్య ఇప్పుడు ప్రశ్నలుతో చెప్పండి ఇప్పుడు అయితే ఈ జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేడు అని మనం అనుకున్నాం జీవుడు అనేవాడు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేడు అని అన్నాం అయితే ఏమండి జీవుడు అంటే ఎవరండి కర్తా భోక్తా సంసారి వీడు జీవుడు సో కర్తా భోక్తా సంసారి అయిన జీవుడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు అని మీరు అన్నారు ఓహో అలాగా ఈ ద్వైతుల పూర్వపక్షం ఈ ద్వైతులు ఉన్నారే వీళ్ళంత బుర్రతక్కువ మనుషులు వీళ్ళే కానీ ఇంకో వాళ్ళేవాళ్ళు ఎందుకంటే వాడు వేసి ప్రతి పూరోపక్షము తప్పే నేను ద్వైతులు అంటే ఎవరో మనుషుల గురించి అనుకు చెప్తున్నానని మీరు అనుకోండి మనుషులే ఉన్న మనుషులు అందరూ ఆత్మస్వరూపులే ఒకనొక పూర్వపక్షాన్ని అలా భావన చేసి చెప్తాం ఇది బైనరీ సిస్టమ్ ఆఫ్ టీచింగ్ ఎవరో ఊళ్ళో వాళ్ళు ఎవరో పాలన చోట ఉన్నవాళ్ళని టీచింగ్ కాదు అందరూ అందరూ ద్వైతులే అది కాదు పాయింట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక పూర్వపక్షం ఒకటి ఉంటుంది ఒక అంటే ఒక థీసీస్ నాట్ యాక్సెప్టబుల్ అది ఉంటుంది అది లోకంలో ఉంటుంది లోకంలో ఎందుకుంటుందంటే అజ్ఞానం వల్ల ఉంది ఎందుకుంటుందంటే ఏం చెప్తాం ఏవో ఏవో అజ్ఞానాలు ఉంటాయి వాటి వల్ల ఉంది సో ఆ అజ్ఞానం ఎందుకు ఉందంటే ఏం చెప్తాం ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ పార్టీస్ సపరేట్ తమిళ్ ఈలం కావాలి మేము సపోర్ట్ చేస్తున్నామని స్టేట్మెంట్లు ఇస్తున్నాం ఎంత తప్పు అది మనం పక్కన కశ్మీర్లో అటువంటి డిమాండ్ని ఎదుర్కొంటూ కష్టాలు పడుతూ ఉన్నాము మనకు వచ్చిన ఆ దౌర్భాగ్యం మళ్ళీ సింహలం వాళ్ళకి రావాలి అని మనం కొరడం చాలా తప్పది ఆ జ్ఞానము ఆ జ్ఞానము ఆ పెద్ద మనస్సు ఉంది అలాంటి పొరపాటు చేయొద్దని మన్మోహన్ సింగ్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు కానీ మరి తమిళనాడు పొలిటికల్ పార్టీస్కి ఆ జ్ఞానం లేదు వాళ్ళు ఏమంటున్నారు మనం సెపరేట్ తెలియదు తమిళ్ స్టేట్ కావాల్సిన అసలు స్టేట్ లీడర్స్ స్టేట్ పార్టీలు ఈ లోకల్ పార్టీస్ ఉన్నాయే వీళ్ళు నేషనల్ ఇష్యూస్కే వీళ్ళకి అవగాహన లేదు కదా వీళ్ళకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి వీళ్ళు మాట్లాడడం ఏంటండి అజ్ఞానం లోకంలో అజ్ఞానం ఉంటుంది అలాగే లోకంలో ద్వైతం పేరుతో అనేక భావజాలాలు ప్రచారంలో ఉంటాయి మనం ఎవరో ఒక వ్యక్తులని విమర్శిస్తున్నారని మీరు కల్లో కూడా అనుకోవద్దు ఆ ప్రచారంలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నిర్మోహమాటంగా విమర్శించి తునాతునకల కింద ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దట్ ఈస్ వాట్ ద టీచింగ్ ఈజ్ టీచింగ్ అంటే అదే ఏ రకమైన రాంగ్ నోషన్స్ ఉండేందుకు వాటిని తిరస్కరించడమే టీచింగ్ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేది ఉండదండి ఆత్మా నేను ఏం చెప్తాను మీరు ఆత్మా బ్రహ్మ పాఠం ఇంకేం లేదు సో లోకంలో ఈ పూర్వపక్షం ఎలా ఉంటుందంటే సో మళ్ళీ అడుగుతున్న ప్రశ్న జీవుడు సంసారి కర్తాభోక్త కదా ఎస్ జీవుడి భిన్నంగా ఈశ్వరుడు లేడు కదా ఎస్ అయితే ఈశ్వరుడే సంసారి కర్తాభోక్త అవుతాడు అంటే ఇప్పుడు దిక్మాల్ని ఒక సంసారి ఒక కర్తాభోక్త కాదు అందరి జీవులు కాబట్టి ఆయన సంసారం ఎంత ఉంటుందండి వీడికి ఒక్కటే సంసారం ఉంటుంది ఆయన సంసారం ఎంత ఉంటుంది మిల్టి మల్టీప్లైడ్ బై సమ్ టెన్ బిలియన్ టైమ్స్ ఉంటుంది ఆయన సంసారం ఆయన జీవులను సృష్టిస్తే అంత సంసారం ఆయన ఉంటుంది అంటే వీడికంటే అనేక రెట్లు ఎక్కువ సంవత్సరాలు ఆ ఈశ్వరుడు వీడినేమో ధరిస్తాడు వీడేనేమో ఆ ఈశ్వరుడి కంటే ఇది పూర్వపక్షం ఎంత బాగుంది పూర్వపక్షం వాళ్ళు ద్వైతులు ఏమనుకుంటారంటే మేము చాలా గొప్ప పూర్వపక్షం చేసాము గొప్ప పుస్తకాల్లో రాసిపెట్టుకున్నారు ఇలాగే అబ్బా ఎంత గొప్ప పూర్వపక్షం చేసింది ఇంత బేసిక్ థింగ్ ఏమిటంటే నెక్లెస్ యొక్క షేపు ఆ షేపుని నిలబెట్టేది ప్రకాశింపజేసేది ఎవరు బంగారం ఆ షేపు బంగారాన్ని అలాగ ఫిక్స్ చేసేస్తుందా చేయదు అంటే అర్థం ఏమిటి ఆ షేప్ను నిలబెట్టి ప్రకాశింపజేసినా కూడా ఆ షేప్ చేత బంగారము ఫిక్స్ అవ్వదు ఈ మాత్రం తెలుసుకోవడం గగనం అయిపోతూ ఉంటుంది సో వీడు అజ్ఞాని నేను జీవుని నేను కర్తను నేను భోక్తను అజ్ఞానంలో వీడు బతుకుతూ ఉంటాడు ఈ అజ్ఞానంలో ఉన్నాడు కదా ఆ సత్ ఈ అజ్ఞానంలో వీడు తప్పుగా తెలుసుకుంటున్నాడు కదా తప్పుగా తెలుసుకోవడం కూడా తెలుసుకోవడమే ఆ చిత్ ఆ సత్ చిత్తు ఇచ్చింది ఎవరు ఈశ్వరుడే అయితే ఆ సతి చిత్తుని ఈశ్వరుడే కనుక వీడి అజ్ఞానం అంతా ఈశ్వరుడికి అంటుకుంటుంది తగులుకుంటుంది కాబట్టి ఈశ్వరుడు అజ్ఞానం అయిపోతాడు అనేది తప్పు వీడి అజ్ఞానాన్ని సపోర్ట్ చేస్తూ కూడా ఈశ్వరుడు ఏమీ సంఘాన్ని పొందదు ఇది ఎలా ఉంటుందంటే ఆకాశం ఉంది ఒక మంచి అందమైన బస్తీని కలిగి ఉన్నది ఏది ఆకాశం ఒక స్లమ్ ఉంది చాలా డర్టీగా ఉంది దాన్ని కలిగి ఉన్నది ఏది ఆకాశం ఇప్పుడు ఈ ఆకాశమునకు ఒకవైపు అందము మరోవైపు వికారము వస్తాయండి రావు ఆత్మ ఆకాశము వంటి కాబట్టి పరమాత్మ జీవుణ్ణి నిలబెడుతూ కూడా జీవుని యొక్క కర్తృత్వ భోతృత్వాలు సంసారిత్వము తన ఎందు అసంగుడుగానే మిగిలి ఉంటాడు అంతేగాని ఈశ్వరుడు జీవుడు అయిపోడు జీవుడు అన్య ఈశ్వరుడు అన్య అనుకోడు కృష్ణాంత యమాయాన చర్మ ఖడ్గరాత్ సూత్రేణ ఆకాశమధిరోహక సయావి పరమాథరూప భూమి అన్య ఇది కేరళ మ్యాజిక్ ఇది ఇంద్రజాలము అంటారు ఇది మా మాండుత్యంలో వచ్చింది మనకి అక్కడ విస్తారంగా చెప్పారు ఇక్కడ ఒక వాక్యంలో చెప్పారు వీడు మాయా రోప్ మ్యాజిక్ వీడు మాయావి వస్తాడు వచ్చి జనాలను పోగేస్తాడు ఎలా పోగేస్తాడంటే ముందు కొంత డప్పు కొడతాడు డోలో ఏదో కొడతాడు మేమేం చేసేవాళ్ళం అంటే డోల్ కొట్టగానే పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం వెళ్ళి వాడి దగ్గరగా కూర్చునే వాళ్ళం కూర్చుంటే కొంతసేపు డోల్ కొట్టి అరే మీరు దూరంగా కొనడానికి మమ్మల్ని ఏమో విసుక్కునేవాడు ఎందుకంటే మేము ఏమీ ఇవ్వాం ఏదైనా ఇచ్చినా మహాయిస్తే అనాయిస్తాం తర్వాత ఇచ్చేవాళ్ళు తర్వాత సావకాశంగా స్లోగా వస్తారు వచ్చి కొంచెం దూరంగా నిలబడతారు ఇచ్చేవాడు ఎప్పుడు కొంచెం దూరంగా నిలబడతాడు ఎందుకంటే వాడు కొంత స్టేటస్ చదిగలిగి ఉంటాడు ఉత్తి చేతులతోత్తికి వెళ్ళి వాడి దగ్గర కూర్చుంటాం వాడు మా కోసం కొట్టలేదు అది ఉడికే చుట్టూ కొంత జనం ఉంటారు ఆ సంఖ్య కోసం మేము ఉపయోగపడతాం కానీ వాడు తీరా డబ్బులు కలెక్ట్ చేసుకుని కావాల్సి వచ్చింది ఈ వీళ్ళే వాళ్ళు వచ్చాక మొదలు ఒకసారి నేను అడిగాను మొదలు ఎప్పుడు మొదలు పెడతామని ఎక్కువలుగా ఈ పిల్లకాయ వీడు వీడేమిటి నన్ను మొదలు వాడు కొంతసేపు అలా కొట్ట అప్పుడు వీళ్ళందరూ వస్తారు ఇంకా మొదలు పెట్టడానికి సిద్ధం చేసుకుంటాడు ఆ డోలు ఇంకొకటి అప్ప చెప్తాడు వాడి భార్య పిల్లలు కూడా ఉంటారు పక్కనే ఆవిడ అప్ప చెప్తాడు ఆవిడ వాయిస్తూ ఉంటాడు వీడి సెంటర్లోకి వెళ్తాడు వెళ్ళి జేబులో రోప్ తీస్తాడు ఒక త్రాడ్ ఒకటి తీస్తాడు తీసి ఇలా అలా నిలబడుతుంది మరి మ్యాజిక్ అంటే ఏంటనుకుంటున్నారా అది నిలబడుతుంది దాని నుంచి పైకి వెళ్ళిపోతాడు ఒక కత్తి ఒకటి తీస్తాడు ఖడ్గరహ ఆయన చెప్తున్నారు కదా సో మాయా విన చర్మ ఖడ్గ ధర చర్మ అంటే డాలు చర్మ అంటే కవచం కవచం కవచం వేసుకుంటాడు లేకపోతే డాలు చర్మ అంటే డాలే కవచం కాదు చర్మం అనుకున్నాడు చర్మ అంటే డాలు ఒక డాలు కత్తి తీసుకుంటాడు ఏమంటే ఈ కత్తిని ఇలా గుడ్లో పెడతాడు డాలు ఇలా పళ్ళతో కరుచుకుంటాడు పైకెక్కేస్తాడు ఆ రూపం రూపంలో ఆకాశంలో నిలబడి దాని అగ్రం మీకు కనపడదు అగ్రం అంటే పోతుంది కనపడదు అంటే మేఘాల్లో వెళ్ళిపోయిందని నా అభిప్రాయం కాదు మీకు కనపడదంతే అది ఎక్కుతాడు ఆకాశం అధిరోహత అక్కడ మీరు వాడిని చూస్తారు ఏమండి నేల మీద ఉండడు ఇంకా అక్కడ ఉన్నవాడు నేల మీద ఉంటాడు మీరు అక్కడ చూస్తూ ఇది మీకు కనపడేది ఇంకా ఉన్న పరిస్థితి ఏమిటంటే నేల మీదే ఉంటాడు వాడు పైన పైగా అక్కడ పైగా ఇదే కాలు చేయ పెరిగి ఇట్లా కింద పడతాడు ఆ నేల మీదే ఉంటాడు భూమిష్ట భూమి మీదే ఉంటాడు ఇప్పుడు అక్కడ ఒకడు మీకు కనపడుతున్నాడు అక్కడ కనపడుతున్నవాడు అజ్ఞానం చేత కల్పితమైన ఇంద్రజాలికుడు మాయావి వాటికి ఇంద్రజాలికుడికి మాయావి పేరు ఆ మాయావి సో ఆయన పేరు సర్కారు అనుకోండి మీకు అక్కడ సర్కారు కనపడతాడు ఆ సర్కారు నిజం సర్కారు కాదండి వాడు కల్పిత సర్కార్ మరి నిజం సర్కారు ఎక్కడ ఉన్నాడు నెల మీదే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిన వాడు అక్కడే ఉంటాడు మీకు కనపడ్డంతే ఇప్పుడు ఆ కల్పిత సర్కారికి ఆకాశంలో ఉంటాడు వాడు యుద్ధం చేస్తాడు అక్కడ శత్రువు ఒకటి ఉంటాడు వాడితో యుద్ధం చేస్తాడు ఆ శత్రువు మీకు కనపడ్డం యుద్ధం చేసినప్పుడు చేయి కట్టయిపోతుంది ఆ చేయి కింద పడుతుంది ఆ చేయి సర్కారుదే నిద్రజాలికుడి చెయ్యిది ఎలాగంటే వాడు అలంకారాలవి పెట్టుకుని వెళ్తాడు ఆ అలంకారాలనే కనబడుతూ ఉంటాడు ఈ వీళ్ళందరూ కూడా అన్నమా వాడి చేయి కట్టయిపోయి కింద పడిపోయింది ఇంకో చేయి కట్టయిపోయి కింద పడిపోతుంది వీడు అలంకారాలు పెట్టుకుంటాడు గుర్తుపట్టడానికి వీలుగా ఈ లోపల కాలు కట్టయిపోతుంది అన్నీ కట్టయిపోతాయి ఇప్పుడు అక్కడ కలిగిన హాని ఈ భూమి మీద మీకు కనపడకుండా ఉన్నవాడికి కలుగుతుందా కలగదు ఎందుకు కలగదండి వీడు వాడు కాదయా మరి వాడేమిటి వాడు కల్పితడు అలాగే ఇక్కడ ఉన్నది సచిదాత్మ పరమేశ్వరుడు ఉన్నాడు ఈ కర్తా భక్త జీవుడు కర్తా భక్త జీవుడు నీకు కనపడుతున్నాడు లేడు వాస్తవంగా లేడు వాస్తవంగా లేకున్నా ఉన్నట్టు నీకు కనపడుతున్నాడు అజ్ఞానం చేత మరి అయితే ఈ కర్తృత్వ భోక్తుడు ఆ జీవుడు భిన్నంగా లేడు లేడు కాబట్టి అయితే ఈ కర్తృత్వం భోతృత్వం దేవుడికి అంటుకుంటాడు వారిని అలాగేమంటుకో అసంగంగానే ఉంటాడు ఈశ్వరుడు ఇది ఒక దృష్టానం యథావా ఘటాకాశాత్ ఉపాధి పరిచ్ఛిన్నా అనుపాధి అపరిచ్ఛిన్న ఆకాశోన్య ఇలా తీసుకున్న దృష్టాంతం ఇది ఘటాకాశము గటాకాశము అంటే దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే దానికి వాల్యూమ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఉరగాయలు పెట్టుకునే రోజులు కదా కుండల్లో పెట్టుకుంటారు మీరు ఇంత కుండ తీసుకొచ్చారనుకోండి సరే ఇక్కడ ఇక్కడ ఆవకాయని కలుపుతున్నారు మిక్స్ చేస్తున్నారు మిక్స్ చేసి ఈ కుండలో పెడదాము అంటే ఏమంటారు ఆ కుండలో ఆకాశం సరిపడదు అని అంటారా సరిపడదు తక్కువ పడుతుంది అంటే ఏమిటనమాట ఇప్పుడు ఈ ఘటాకాశము చిన్నది ఏమండి దాని వాల్యూము తక్కువ మహాకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ఘటాకాశము మహాకాశము ఇప్పుడు దీంట్లో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆకాశమునకు భాగములు లేక అవయవాలు ఉండవు అంశాలు ఏమి ఉండవు ఇప్పుడు ఈ ఘటాకాశంలో ఉన్న ఆకాశము చిన్నది మహాకాశం నుంచి పుట్టింది దాని నుంచి విడగొట్టి దీంట్లోకి వచ్చింది అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు తప్ప అదేమీ కరెక్ట్ కాదు నిజానికి మహాకాశం నుంచి అది విడిపోలేదు మీరు ఘటాకాశంలో ఉరగా పెట్టినప్పుడు కూడా మహాకాశంలోనే పెట్టుకున్నారు కాదు ఘటాకాశంలో పెట్టుకున్నామని మీకు అనిపిస్తుంది కానీ మీరు పెట్టింది మహాకాశంలోనే అన్నీ మహాకాశంలోనే ఉన్నాయి ఆ ఘటం కూడా మహాకాశంలోనే ఉంది ఆ ఘటం ఏ గదిలో పెట్టారో ఆ గది కూడా మహాకాశంలోనే ఉంది ఆ గది ఏ ఊ ఏ ఇంటికి ఆనుకుని ఉందో ఆ ఇల్లు కూడా మహాకాశంలోనే ఉంది ఆ బస్తీ ఆ నగరం ఆ దేశం ఆ ఆ పృథ్వీలోకం అన్ని లోకాలు మహాకాశంలోనే ఉన్నాయి మహాకాశం కంటే భిన్నంగా ఏది లేనే లేదు ఇది సత్యం అయితే మన మనస్సు ఏమవుతుందంటే కన్ను మనస్సు కలిసి కంటితో చూస్తే మీకు మహాకాశం కనపడదు ఆకాశమే కనపడదు మీకు ఎంతసేపు ఘటమే కనపడుతుంది తప్ప ఆకాశం కనపడదు ఆకాశాన్ని మీరు ఊహ చేసుకుంటారు ఆకాశం కనపడదు ఘటాన్ని చూసి ఘట లోపల ఏమీ కనపడలేదు కాబట్టి ఆకాశం ఉంది అని ఊహిస్తారు ఆ ఊహించడంలో ఈ ఆకాశం చిన్నదని ఇది మహాకాశం కంటే విడిగా ఉందని మీరు ఊహిస్తారు మీ ఊహ పుట్టిన చిన్నదనము ఊహ పుట్టిన భేదమే తప్ప వాస్తవమైన చిన్నదనము లేదు వాస్తవమైన భేదము లేదు ఇప్పుడు ఈ ఘటాకాశము మహాకాశం కంటే భిన్నంగా ఉందా లేదు రెండు ఒకటేనా ఒకటే భిన్నంగా లేదంటే ఒకటే కదా ఓహో అయితే ఘటాకాశం ఎంత చిన్నదో మహాకాశం ఎంత చిన్నదా కాదు ఘటాకాశము యొక్క ఉపాధి పరిచ్ఛేదము మహాకాశానికి కాదృశించ విజ్ఞానాత్మ పరమాత్మ భేదమాశ్రిత్యా నేతరోనుపపత్తే భేద్యపదేశాఖ్యుక్తం కాబట్టి ఆ రూపం మీద ఉన్న కల్పిత మాయావికి కనబడుతూ ఉన్నాడు వాడికి కనబడకుండా నేల మీద ఉండ అసలు మాయావికి భేదం ఉంది కానీ ఆ భేదం కూడా కల్పిత భేదమే ఎందుకంటే వాడే కల్పితం కాగాలేండి వాడితోటి వీడికున్న భేదం కూడా కల్పితమే ఈ కల్పిత భేదాన్ని ఆశ్రయించి మనం ఏమని చెప్తాం అది కాదు వాడు కాదు నిజమైన వాడు వా వీడు నిజమైన వాడు అని ఏదో రెండున్నట్టుగా మాట్లాడతాం అలాగే ఘటాకాశం ఆకాశం యొక్క యథార్థ స్వరూపం కాదు మహాకాశం వేరే ఘటాకాశం యొక్క పరిచ్ఛేదము మహాకాశానికి లేదు అని అలాగే ఇక్కడ కూడా ఘటాకాశము మహాకాశము అనే రెండు ఉన్నట్టుగా మాట్లాడతాం రెండు రెండు లేవు అక్కడ ఒకటే ఉంది కానీ రెండు ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడారు వీడి అజ్ఞానం చేత వీడి ఇంకొకటి చిన్నదేదో ఉందని వీడు అనుకుంటున్నాడు కాబట్టి ఆ బేసిస్ మీద మాట్లాడారు వీడు అజ్ఞానం యొక్క బేసిస్ మీద రెండు ఉన్నట్టుగా స్వీకరించి చెప్తున్నాడు అలా చెప్పే సందర్భంలో నేత రోప తేహే అనే రెండు సూత్రాలు చెప్పారు ఆ జీవుడు కాదు జీవుడు జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకోమని భేదాన్ని చెప్తున్నట్టుగా మనకు కనపడుతోంది అని రెండు సూత్రాలు కూడా ఈ కల్పిత భేదాన్ని పురస్కరించుకుని మన అనుభవాన్ని పురస్కరించుకుని చెప్పిన మాట ఎందుకంటే మన అనుభవం ఎక్కడ ఉందో అక్కడ మొదలుపెట్టి పాఠం చెప్పాలి ఇప్పుడు ఈ మ్యాజిక్ చూసిన వాడికి ఏమైనా పాఠం చెప్పాలి అరే నువ్వు ఆ తాడు కదా అది వాడు ఒక మాయావి ఈ భూమి మీద నీకు మాయావి కనబడ్డా కనపడలేదు కానీ ఉన్నాడు అప్పుడు ఎంతమంది మాయావులు ఇద్దరు వచ్చారు అని పాఠం చెప్పేప్పుడు అలా చెప్తారు అలా చెప్పారు కాబట్టి ఇద్దరు ఉన్నారని మీరు అనుకోద్దు అలాగే ఇక్కడ కూడా నేతరోనుపపత్తే హెడ్ భేదవ్యపదేశాఖ్య అనే రెండు సూత్రాల దగ్గర జీవుడికి ఈశ్వరుడికి భేదము అజ్ఞాన కల్పితమైన భేదాన్ని పురస్కరించుకుని ఆ సూత్రాలు వచ్చాయి ఆ భేదాన్ని ఆనందమయము జీవుడు కాదు అని చెప్పాడు అంతేగాని జీవుడనే తత్వం ఒకటి అక్కడ స్థిరంగా ఉందని ఆనందమయం అది కాదని కాదు ఇక్కడ జీవుడనే తత్వము కల్పితంగా నీకు అజ్ఞానం చేత ఏది భాషిస్తుందో అది ప్రస్తుతానికి అది భాషిస్తోంది కాబట్టి అలా ఉంచుకో దాని సంగతి తర్వాత చూద్దాం ఈ ఆనందమయం మాత్రం అది కాదు అని చెప్పారు అర్థమైందాం కదా తర్వాత కామానాపేక్ష ఇప్పుడు బాదరాయణ మహర్షి యొక్క కాలంలో బాదరాయణుడు అంటే వేదవ్యాసుడనే అంటారు కాదు వేరు వేరే ఒక అభిప్రాయం కూడా ఉంది వాటెవర్ సో ఈ హిస్టరీ మనకేం తెలుస్తుంది బ్రహ్మసూత్రాల్లో ఆధరమటుకు బాదరాయణ అలా చెప్తారు ఎనివే ఈ బాదరాయణ మహర్షి యొక్క కాలంలో సాంఖ్య సిద్ధాంతం బలంగా ఉండేది కపిల భగవా కపిల మహర్షి యొక్క సిద్ధాంతం సాంఖ్యం ఆ సాంఖ్యంలో వాళ్ళు ఏమని చెప్పేవారంటే ఈ జగత్తు యొక్క కారణం అని మీమాంస చేసేవారు జగత్ కారణం దానికి కూడా ఇదే హేతు ఆత్మతత్వం ఏది అని తెలుసుకోవడం దాన్ని సపరేట్ చేసేసి జగత్ కారణాన్ని వాళ్ళు వెతులుతారు మీరు మిమ్మల్ని మీరు సెపరేట్ గా పెట్టుకుని మీ గురించి మీరు పట్టించుకోకుండా ఆ టాపిక్ ని సెపరేట్ చేసేసి ఈ కనపడే జగత్తు యొక్క కారణం ఏది అని మీరు వెతికితే యు ఎండ్ ఆఫ్ తింగ్ ఫెయిల్యూర్ ఈ మాట ఎవరికి అర్థం చేసుకోవటం అంత గమనం అర్థం చేసుకోరు సమస్యలు న్యూటన్ ఫిజిక్స్ అంతా డెవలప్ చేశాడు ఏ బేసిస్ మీద డెవలప్ చేశాడు తనని తాను సెపరేట్ గా పెట్టుకుని తనని కలుపుకోకుండగా తనకంటే భిన్నంగా ఉండే జగత్తుని మాత్రమే పరిశీలనకి పెట్టి డెవలప్ చేశారు న్యూటన్ ఫిజిక్స్ అంతా అలాగే డెవలప్ అయ్యారు న్యూటన్ క్యాల్కులస్ న్యూటన్స్ ఫిజిక్స్ అండ్ ఆ న్యూటన్ డెకార్ట్ అని ఇంకో ఫిలాసఫర్ చేరి ఒక ఫిలాసఫీ మొత్తం మూడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ అన్నీ కలిసి ఉంటాయండి మూడు భిన్నంగా ఉండవు కలిసి ఉంటాయి ఎప్పుడైతే మీకు ఇంకో మాట కూడా చెప్తా మన ఆర్థడాక్స్ వరల్డ్లో ఈ మెడివల్ పీరియడ్లో ఈ ఫిలాసఫీ సోకాల్డ్ ఫిలాసఫీని మీకు మ్యాథమెటిక్స్ నుంచి సెపరేట్ అయిపోయాయి ఒకప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది ఇది ఇండియాలో ఈనాటికి ప్రపంచంలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఏన్షియంట్ మ్యాథమెటీషియన్స్ ఎవరి అంటే హిందూస్ అని అడిగినా చెప్తారు ఎవ్రిబడి నోస్ ఇట్ ఈజిప్షియీ ఈజిప్ట్ కూడా మ్యాథమెటిక్స్ ఇక్కడి నుంచే వెళ్ళాయి మోస్ట్ ఏన్షియంట్ మ్యాథమెటిక్ మ్యాథమెటీషియన్స్ అని హిందూస్ అయితే ఏమైంది ఆ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కలిసి ఉంటాయి ఒక ఒక ప్రవాహం అది ఆ బుద్ధి యొక్క ఒక వికాసం అది దాన్ని ఫిలాసఫీకి సపరేట్ అయిపోయింది సెపరేట్ అయిపోయి మ్యాథమెటిక్స్ లేకుండా పోయి ఆ ఎస్ట్రానమీ ఉండేది ఆ ఎస్ట్రానమీ డీజెనరేట్ అయిపోయి ఎస్ట్రాలజీ అయిపోయింది ఎస్ట్రాలజీలాగా వచ్చేసింది అంతేతం మీకు ఆస్ట్రాలజీలో ఎస్ట్రనామికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కానీ దానికి సంబంధించిన వికాసం ఏముండదు ఇంకా వీడికి వ్యక్తిగతమైన సుఖ దుఃఖాల్లో పడిపోతాడు ఒకసారి వ్యక్తిగత సుఖ దుఃఖాల్లో వాడు తత్వానికి పంపుతాడు ఇంకేం తత్వం ఆలోచిస్తాడండి తత్వం ఆలోచించాలంటే మీ ఇల్లు వాళ్ళు ఏమైనా కూరగాయల పట్టుకెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలి పాల ప్యాకెట్ పట్టుకెళ్ళాలి పాఠం ఏం చదువుతారండి సో తత్వం ఆలోచించాలంటే అవన్నీ పక్కన పెట్టి కూర్చోవాలి అవన్నీ కొంతసేపు మరిచిపోయి వాటికి అతీతంగా పోయి కూర్చుంటే తత్వం కానీ మీకేమన్నా చెప్తారు మీకు ఎవరో భోజనం పెడతారు మీరు తిని కూర్చుంటారు మాకు చాలా పనులు ఉన్నాయి కరెక్ట్ ఐ అండర్స్టాండ్ ఐ అగ్రీ విత్ దా కానీ ఆ పనులు అన్నీ చేసుకుంటూ కూడా వాటికి అతీతంగా ఉండడం నేర్చుకోవాలి అదే పనులు మీకు ఉంటాయి నాకు ఉంటాయి వంట వంట్లుకోవడం అనే పని నాకు ఉండదు కానీ మిగతా పనులు చాలా ఉంటాయి నాకు ఒక్క వరి ఉండదు దాని బదులు దానికి నాలుగు రెట్లు పనులు ఉంటాయి పనులు కాదు పాయింట్ అక్కడ పనులన్నీ చేసుకుంటూ కూడా ఈ సంసారానికి అతీతంగా తత్వనిష్ఠుడై ఉండాలి అది ప్రాక్టీస్ చేయాలి కదా ఈ ప్రయత్నం అంతా కూడా సో ఎనీవే సో వీడు వ్యక్తిగత సుఖ దుఃఖాలని యాస్ట్రాలమీకి జోడించేసి యాస్ట్రాలమీ అని ఒక దాని ఏమనాలంటే ఏమనాల ఏమన్నా దూరంగానే ఉంటుంది ఒక మిక్స్చర్ ఒకటి తయారు చేశాడు ఇంటర్ డిసిప్లినరీ అనుకోని అలా అం ఒకటి తయారు చేశాడు దాంతో ఆస్ట్రానమీకి దూరం అయిపోయాడు దాంతో మ్యాథమెటిక్స్ కి దూరం అయిపోయాడు ఇంకా ఫిలాసఫీలో ఆ ఉపనిషత్తులు శంకర ఉన్నాయి దాని చుట్టూ రిచువల్స్ కల్లేసాడు మనిషి ఒకసారి శంకరాచార్యులు చుట్టూ ఉపనిషత్తులు చుట్టూ రిచువల్స్ చల్లేస్తే ఇంకా దాన్ని తత్వం తెలుసుకోవాల్సిన పూచి మీకు లేకుండా అయిపోయింది గొడవ తీరిపోయింది గొడవ తీరిపోయింది తైత్రి ఉపనిషత్తుతో రుద్రాభిషేకం చేసేస్తారు రుద్రుడికి అభిషేకానికి ఉపనిషత్తు అయిపోతుంది నానా అసలు సందర్భం ఉందా ఖాళీ ఉంది ఇంకా ఇంకా భోజనాలకు టైం కాలేదు ఖాళీ ఉంది చెప్పు ఉపనిషత్తులు చెప్పేసి అభిషేకం చేసేది లేకపోతే ఇంకా కొన్ని రుద్రుడికి అభిషేకం బాగానే ఉంది శంకరాచార్యులు విగ్రహం చేసి దానికి అభిషేకం చేసేస్తారు శంకరాచరి విగ్రహానికి అభిషేకం ఏంటండి ఎవరైనా నవ్విపోతాడు సో ఏం చేస్తారనమాట మీకు ఫిలాసఫీ నుంచి మ్యాథమెటిక్స్ సెపరేట్ అయిపోవడం ఒక పరిణామము ఫిలాసఫీ ఇప్పుడు ఇట్ ఈస్ నో మోర్ ఫిలాసఫీ ఇట్ ఈజ్ అ రిచువల్ శంకర భాష్య ఈ రిచువల్ అంటే దట్సా ఆ రకంగా ఈ శంకర కూడా రిచువల్ పీఠాలు అయిపోయాయి పీఠాలు రిచువల్ పీఠాలు ఉపాసన కూడా అభేదము తాత్పర్యంగా కలిగిన ఉపాసన కాదు భేద బుద్ధిపూర్వకమైన ఉపాసన సో దట్ ఈస్ హౌ దెబి కే దాంతో మీకు ఆ ఫిలాసఫీ ప్యూర్ ఫిలాసఫీ సమాజంలో మీకు కనపడని ఒక దుస్థితి చేరుకుంటుంది బెటా ది వెస్ట్ దే ఆర్ హ్యాబ్ట్ ఓపెన్ మైండెడ్ వాళ్ళు మంచి మంచి విషయాలు ఇక్కడ తెలుసుకుని వాళ్ళు ఫిలాసఫీని డెవలప్ చేసుకొచ్చారు సో న్యూటన్ డెకార్టే ఫిలాసఫీ ఈ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే జగత్తున్నది నాకంటే భిన్నంగా ఉన్నది ఈ జగత్తును సృష్టించిన దేవుడు దట్ ఈస్ నోట్ అండ్ ఫిలాసఫీ నేను అనేది ఉండదు ఆ ఫిలాసఫీలో అల్టిమేట్లీ దట్ ఫిలాసఫీ ఈస్ రాంగ్ ఆ ఫిజిక్స్ రాంగే ఆ మేథమెటిక్స్ రాంగే ఆ ఫిలాసఫీ రాంగే మన దగ్గర ఫిలాసఫీ ఉంది అది రిచువల్ అయి కూర్చుంది ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ దానికి సంబంధం లేకుండా అయిపోయింది దాంతో శంకరాచార్యుల దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన ఫిజిక్స్ ఉంటుంది అది ఎవడో పట్టించుకోడు అది పారాయణ చేసి పుణ్యం సంపాదిస్తాననుకుంటాడే కానీ దాంట్లో ఉన్నటువంటి ఫిలాసఫీని తెలుసుకుందామనే గోల్ ఉండదు ఆ స్థితికి నేను తయారవుతుంది పారాయణ చేయటం వరకు మంచిది టు దట్ ఎక్స్టెంట్ ఐ అప్రిషియేట్ అలా పారాయణ చేస్తే రక్షిణామూర్తి సూత్రం చిన్నప్పుడు పారాయణ చేయబట్టే కదా మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో తాత్పర్యం అయితే చదువుకున్నాము పారాయణ చేయటం వరకు బాగానే ఉంది వాట్ ఎవర్ సో నేను ఊరికే ఆయన చేస్తే అబ్జర్వింగ్ కాబట్టి సో ఫిలాసఫీ ఏదైనా సరే ఆత్మస్వరూపాన్ని పక్కన పెట్టి జగత్తు యొక్క తత్వం ఏది అని నిర్ధారించటానికి పూనుకుంటే అల్టిమేట్లీ ఇట్ విల్ గోయింగ్ టు రాంగ్ రాంగ్ ట్రాక్లో పడిపోతుంది అటువంటి దానికి దృష్టాంతం సాంఖ్య సిద్ధాంతం కపిల మహర్షి దీని మీద సూత్రభాషం ఇక్కడే ప్రసంగం ఉంది ఎదరా ఆ ప్రసంగంలో ఎవరు అడుగుతారంటే ఎవర నువ్వు సాంఖ్యాన్ని కొట్టిపారుస్తున్నావే అది చెప్పిన ఆయన కపిల మహర్షి చాలా గొప్ప మహర్షి ఆయన చాలా పెద్దవాడు ఆయన ఆయన చెప్పిన అలాగా ఏమిటో ఏదైనా తోలినట్టు అలా అని ప్రశ్న వేస్తారు దానికి సమాధానం చూడు తత్వ నిర్ధారణ చేసే సమయంలో ఈయన పెద్ద ఆయన మహర్షి ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో సంబంధం లేదు అని సమాధానం చెప్తారు శంకర్లు సో ఆ కపిల సిద్ధాంతం ఏమిటంటే ఈ జగత్తు దేవుణ్ణించి పుట్టలేదు దేవుడు లేడు వాళ్ళ దేవుని ఒప్పుకోరు ఈశ్వరుడు లేడు మరి జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందిరా జగత్తు పుట్టిందని తెలుస్తోంది ఎక్కడి నుంచి పుట్టింది ఇది దేవుని నుంచి పుట్టలేదు మరి ఎక్కడి నుంచి పుట్టింది ప్రధానము అనే ఒక జడతత్వం నుంచి పుట్టింది ఆ ప్రధానం నుంచి పుట్టిందని నువ్వు ఎలా చెప్తావు అంటే ఇన్ఫరెన్స్ అనుమానము కులాగితం అని అంటే అనుమానాన్ని బట్టి చెప్తాం ఇప్పుడు చంద్రుడి మీద పర్వతం ఉందని నీకు ఎలా తెలుసు అంటే చూడ మత్స్య కనపడుతోంది కదా దూరంగా ఉన్న దాని మీద మత్స్య కనపడిందంటే ఆ మత్స పర్వతాల పర్వత పంక్తి అని అనుమానం చేస్తాం వెళ్ళి చూసి చెప్పింది కాదు అలా అనుమానం చేస్తాం ఈ అనుమానమే తర్వాత టెలిస్కోప్లో ప్రూవ్ అయితే అవుతుంది అది వేరే సంగతి ఆ రకంగానే ఈ జగత్తుకి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది ఆ స్టార్టింగ్ పాయింట్ ముందు ఏది ఉంటుందో అది కారణము అది ఏవై ఉంటుంది ఇది సత్పరజస్తమో గుణాత్మకంగా జగత్తుంది కనుక ఈ గుణముల యొక్క ప్రకృతి మూలతత్వం ఒకటి ఉంది ప్రధానము దానికే అనుమానము అని పేరు కాబట్టి ఈ అనుమానము ఈ ప్రధానం నుంచి జగత్తు పుట్టింది వేదం కూడా అలాగే చెప్తోంది వాళ్ళు కూడా వైదికులే కపిల మహర్షి కూడా వై అనే మహర్షి కూడా దేవుళ్ళు లేడు జడమైన ప్రధానం నుంచే జగత్తు పుట్టిందని చెప్తోంది అని కథక సిద్ధాంతం బాదరాయణ మహర్షి గుర్తు వచ్చినప్పుడల్లా ఈ కతుల సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉంటారు గుర్తు వచ్చినప్పుడల్లా సందర్భం ఉన్నా లేకపోయినా ఓ సూత్రం రాసి దాన్ని కొట్టిపారుస్తూ ఉంటారు ఎందుకు ఇలా చేశారు ఎందుకంటే ఈనాడు మీకు కతుల సిద్ధాంతం కనపడదు అసలు ఈనాడు సమాజంలో ఆ సిద్ధాంతం యొక్క గాధశీలత కనపడదు మీకు ఎవరికీ ఏ సిద్ధాంతం వస్తలేదు నేను నా పిల్లం నా పిల్లలు నా ఇల్లు నా కుంచం నా పొలం ఇదే తప్ప సిద్ధాంతం యొక్క గాఢత్వము ఎవరికి కనపడదు పోనీ సన్యాసులు వీళ్ళు కొని సిద్ధాంతాన్ని గాఢంగా పట్టుకోవచ్చు కదా వాళ్ళకి ఈ సంసారపు జంఘాటం ఏం లేదు కదంటే వాళ్ళ సంసారం వీళ్ళ సంసారం అంటే పెద్దది నేను నా శిష్యులు ఆశ్రమం నా అకౌంట్లు నా ఈ గోల వాళ్ళది వాళ్ళకి ఈ సిద్ధాంతం అక్కర్లేదు ఈ శిష్యులను నిలబెట్టుకోవడం ఇలాగా కొత్త శిష్యుల్ని తయారు చేసుకోవడం ఇలాగా ఈ గోలలో పడి వాళ్ళు గుర్తుకుంటూ ఉంటారు వాళ్ళకి సిద్ధాంతం అక్కర్లేదు సిద్ధాంత గాఢత్వం అనేది సమాజంలో లేదు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి చూడండి ఒకప్పుడు ఎలా ఉండేది రాజకీయ పార్టీలు ఇది మా సిద్ధాంతం సిద్ధాంతం కోసం ప్రాణమిస్తాము అన్నట్టుగా ఉండేది ఇప్పుడు ఏముంది ఏ సిద్ధాంతం ఎవరికీ లేదు అందరి సిద్ధాంతం ఏమిటి ఈ జనాల్ని ఎలా మభ్యపెట్టి ఓట్లు బుక్ చేసుకుని అధికారంలోకి వచ్చేయాలనే తప్ప దీంట్లో దాంట్లో గడిపోతారు దాంట్లో దీంట్లోకి వచ్చేస్తూ ఉంటారు అట్లు ఇంచుటూ ఇట్లు ఇంచుటూ అలా కలకపోవడం అయిపోతూ ఉంటారు ఇవి హంగ్ వస్తే ఏమవుతుందని అడిగాడు మీరు వింటూ ఉంటారు ఇటువంటివి ఏమవుతుందో మేము చెప్పనా ఏదైనా అవ్వచ్చు కానీ ఏమి కావో చెప్పగలం ఏమిటి బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు కలవరు మేము చెప్పగలం ప్రస్తుతానికి చెప్పగలం అది కూడా చెప్పడం కష్టమే ప్రస్తుతానికి అలా అనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలవరు అంతవరకు చెప్పగలం గుజరాత్లో అది చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే గుజరాత్ లో శంకర్ సింగ్ వాఘ్యాలో బీజేపీ వాడు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు వాళ్ళు కలిసిపోయినా కలిసిపోవచ్చు బట్ ఇదే జనరల్గా రెండు మాటలు చెప్పచ్చు ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా ఉండొచ్చు అని ఒక పొలిటికల్ అనాలిసిస్ సో ఎవరికీ గాధశీలత లేదు పాపం ఆ రోజుల్లో వాళ్ళు గాధశీలత పెట్టుకుని ఉండేవారు దాంతో ఆ కపిల సిద్ధాంతము అది అనీష్మర సిద్ధాంతము జగత్కారణము ప్రధానమనే జడము వాదము అది చాలా తప్పు వాదము దాన్ని ఖండించటము తప్పనిసరి ఎందుకండి ఖండించడం ఆయన మహర్షి చెప్పింది మహర్షిని ఎవడు ఖండిస్తాడయ్యా మహర్షి మహర్షిని ఉండని ఆయన ఏదో మూల కూర్చొని జపం చేసుకుంటుంటే ఆయన ఎవడు ఖండిస్తాడు ఆయన పేరుతో లోకంలో చలామణయ్యే అపసిద్ధాంతాన్ని ఖండిస్తారు అదే సూత్రం కామాచ నా అనుమానాపేక్ష అనుమానం అంటే ప్రధానం ప్రధానమే జగత్ కారణము ప్రధానమే ఈశ్వరుడు అనే అపేక్ష లేదు అనే ప్రసక్తి లేదు అపేక్ష అంటే ప్రసక్తి లేదు ఎందువల్ల నా ఎందువల్ల తామా ఇప్పుడు ఆనందమయం ఏదని కదా ప్రశ్న ఈ ఆనందమయం జీవుడా కాదు దేవుడే ఆనందమయం పర పరబ్రహ్మయే ఆనందమయం అంటే కపిలుడు వచ్చి అంటాడు లేదు కళ్ళవతలకి వాళ్ళు బ్రహ్మనాస్తికులని పేరు వాళ్ళకి బ్రహ్మ నాస్తికి వదంతుంది బ్రహ్మాలేదేం లేదు పరబ్రహ్మాలేదేం లేదు గడవాయవతలకి కాద మరి ఆనందమయం ఉంది కదా మరి వేదం చెప్పింది కదా మా ప్రధానమే ఆనందమయము అని అంటారు అంటే నో నా అనుమానాపేక్ష ప్రధానమే ఆనందమయమనే సాంఖ్య సిద్ధాంతము ఏకారం కాదు ఎందువల్ల కామ కామం అంటే కోరిక అనుకున్నారు అక్కడ కామ అంటే ఆ శృతి ఏమని చెప్పిందంటే సో కామయత అని చెప్పింది కదా ఆ ఈశ్వరుడు సంకల్పించినాడు సంకల్పించి సృష్టి చేశాడు ఏమంటే సంకల్పించి సృష్టి చేశాడు అంటే ఆ జగత్కారణము చేతనమవుతుందా జడమవుతుందా చేతనం ఎందుకంటే సంకల్పించటం అనేది చేతన ధర్మం కానీ జడ ధర్మం కాదు సంకల్పించటం అనే మాట ఉంది గనక కామా అనుమానాపేక్ష నా ఆనందమయము అనుమానము అంటే ప్రధానము సాంఖ్య పరికల్పితమైన ప్రధానము ఆ ప్రధానమయ్యేటువంటి సందర్భము లేదు అది సూత్రం భాష్యం ఆనందమయాే సో కామయత బహుశా ప్రజాయేయ ఇది కామయతృత్వనిర్దేశాత్ నానుమానికమీ సాంఖ్య పరికల్పితం అచేతనం ప్రధానం ఆనందమయత్వేనా కారణత్వేన అపేక్ష అంటే అపేక్షంత తగినదేనా తిందప్పకూడదు నా పెట్టాలి దాన్ని నా ఉంటుంది ఎక్కడో నా అపేక్షతవ్యం అని అర్థం ఇంది కదా ఎక్కడో ఉంది నా ఎక్కడుంది నిర్దేశాత్ నానుమానికమ పైన అక్కడ ఉంది ఆ మధ్యలో ఉంది నా అపేక్షితంగా మీరు అలా అపేక్షించవద్దు అలా ఆలోచించవద్దు అసలు ఈ సూత్రం చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ ఆనందమయాధికారంలో శో కామయత అనే వాక్యం కూడా ఉంది అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మొత్తం అది మొత్తం ప్రకరణం అంతా కవర్ అవుతుంది కాబట్టి ఏమని చెప్పారంటే శో కామయత బహుశాం ప్రజాయేయ ఆ జగత్కారణము సంకల్పించను నేను అనేకము అగుదును కాక ఆ విధంగా సంకల్పించింది ప్రధానం ఎలా అవుతుంది ప్రధానం కాదు అలా ప్రధానం జడం కదా కాబట్టి కామయతృత్వ నిర్దేశం కామయత అంటే సంకల్పము చేయున్నది అని చెప్పింది కనుక ఆనుమానికమైన సాంఖ్య పరికల్పితమైన ప్రధానము అంటే కేవలము శిలాగిజం అనుమానం అనే ప్రమాణంతో ఎలా అయితే పర్వతము వన్ ధూమవస్తుంది కాబట్టి అని కల్పించినట్టుగా బుద్ధిశక్తితోటి కల్పించినటువంటి అచేతనమైన ప్రధానము జగత్ కారణమేది కలదో అది ఆనందమయము కాజాలదు పో ఆనందమయం అవునో కాదో పోని జగత్ కారణమేనా అవుతుందా జగత్కారణం కూడా కాజాలదు ఆనందమయత్వేనవా కారణత్వేనవా ఇలాగా కాదు అలాగే కాదు ఏది జగత్కారణమో అదే ఆనందమయమని నిరూపిస్తాం దాన్ని ఆ విధంగా మీరు వ్యాఖ్యానం చేయకూడదు అయితే ఈ మాట ఇంక ముందు చెప్పారు కదండి మళ్ళీ చెప్తున్నారు ఏమిటి చేదొస్తాం మీకు అంటే మీకు ఆ సాంఖ్య పరికల్ప సాంఖ్యుల మీద మీకు ఏమైనా కోపమా వ్యక్తిగతమైన ద్వేషం ఏమైనా ఉందా లేకపోతే ఆ మహర్షికి మీకు ఏమైనా పోటీలు ఏమైనా ఉన్నాయా అదే అలా కాదండి ఆ ప్రకరణ ఉంది అక్కడ తర్వాత లోకంలో తప్పు సిద్ధాంతం వెంట పోతూ ఉంటాడు మనిషి అంచేది ఇంకో మా ఇంకోసారి చెప్పడంలో తప్పేం లేదు అవుట్ ఆఫ్ లవ్ మరోసారి చెప్తారు ఈక్షర్నాశబ్దం ఇది నిరాకృతమ పూర్వసూత్రోదాహృత కామయతృత్వ్రుతితిమాశ్రిత ప్రసంగా పునర్నిరాక్రీయతే గతిమాన్య ప్రపంచ ఇంతకు ముందు అధికరణం మీరు చదివారు ఈ క్షతేర్ నా శబ్దం ఆ అధికరణం అంతా కూడా సాంఖ్య పరికల్పితమైన ప్రధానంగా నిరాకరించడమే అధికరణం చేసిన పని నిరాకరించారు అయినా కూడా ఇంతకు ముందు సూత్రాల్లో ఆ శృతి ఏదైతే చెప్తున్నారో ఆ ప్రస అక్కడ ఇంతకు ముందు సూత్రాల్లో శృతి ఏం చెప్పారంటే ఆ ఆనందం అవసో వయసహ అని ప్రకరణంలో కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ శో కామయత వాక్యాలు వస్తున్నాయి ఆ అదే శృతి బ్రహ్మానందవల్లిలోనే అక్కడే ఉన్నాయి ఆ పారాగ్రాఫ్ పక్క పారాగ్రాఫ్లో ఉన్నాయి వాక్యాలు ఈ కామన కామన వాక్యం కాబట్టి ఎప్పుడైతే అదే ప్రసంగం చెప్తున్నప్పటికీ పూర్వసూత్ర పూర్వప్రకరణంలో ఖండించినా మళ్ళీ ఈ సూత్రం దగ్గర ఉదాహరించినటువంటి శృతి వాక్యాలలో ఉంది ఈ శోకామయత అని ఆ కామయతృత్వం కనబడుతోంది వినబడుతోంది అలా చెప్పగానే వినబడుతోంది వినబడ్డ వెంటనే ఆ ప్రసంగం ముందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కామయీతృత్వము అన్నది ఆనందమయం ఏది అని నిర్ధారించడంలో పెద్ద విషయం కాదది కానీ కామయతృత్వము అనగానే అదిగో సంకల్పపూర్వకంగా మీకు సృష్టి వినబడుతోంది కనుక సంకల్పపూర్వకమైన సృష్టి చేసేటువంటి బ్రహ్మ చేతనం అవుతుంది తప్ప జడం కాదు అని ఓ మాట ముందుకొచ్చింది ఆ మాట ప్రసంగాన్ని బట్టి ముందుకు రాగానే అదిగో కపిలు మహర్షి అలా చెప్పాడో అది తప్పు అని మీరు ఒకసారి గుర్తులో పెట్టుకోండి అని అది కూడా అనేశారు అంతేగాని మరొకటేమీ కాదు పునః నిరాక్రియతే ప్రసంగాన్ని బట్టి ఇంకోసారి అది తప్పని చెప్పారు అదొక అభిప్రాయం ఇంకో అభిప్రాయండి గతి సామాన్య ప్రపంచనాయ ఈ గతి అని మీరు యక్షచికరణలో చదివారు గతి అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే గతి సామాన్యము గతి అంటే తాత్పర్యము అని అర్థం శృతులన్నిటికీ కూడా తాత్పర్యం ఒక్కటే ఇప్పుడు అన్నమయ కోశం చెప్తోంది పారాగ్రాఫ్ ఈ అన్నమయ కోశం దేనికోసం చెప్తోంది కోసం చెప్పట్లేదు ఆనందమయ కోశం దేనికోసం అది బ్రహ్మ కోసం మరి ఈక్షితృత్వం అనే మాట దేనికోసం చెప్పినట్టు అది పరబ్రహ్మ కోసం సృష్టివాక్యాలు చెప్పిన స్థితి చెప్పిన ప్రళయం గురించి చెప్పిన అన్నమయాది ఏ కోశం గురించి చెప్పినా అవస్థలు చెప్ అవస్థలు చెప్తుంది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఇవి దేనికోసం చెప్తున్నట్టు స్వప్నం గురించి చెప్తుంది అంటే స్వప్నాలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అందుకోసం చెప్తుందా నో స్వప్నావస్థలో నీకేది కనపడిందో అది మిథ్య దానికి జాగ్రత్త అవస్థకి సర్వసామాన్యము కాబట్టి జాగ్రత్త అవస్థలో అనుభవాలన్నీ మిథ్య అయితే జాగ్రత్త అవస్థ అనుభవాలు మిచ్చేటి ఏమైంది అనుభవాలకి మూలంలో ఉండే సత్యదాత్మయే సత్యము అదియే బ్రహ్మ కాబట్టి అవస్థల గురించి చెప్పినా కారణకార్య భావం చెప్పిన కుశాలు చెప్పిన ఏది చెప్పినా అన్నిటి యొక్క ఫోకస్ ఒకవైపే ఉంటుంది రేడియస్లు ఎటు పాయింట్ చేస్తాయండి సెంటర్కి పాయింట్ చేస్తాయి ఎటువైపు నుంచి బయలుదేరిన రేడియస్ అయినా సెంటర్కే పాయింట్ అవుట్ చేస్తుంది దీన్ని గతి సామాన్యము అంటే సమానత్వము సమానంగా ఉందిట ఏది సమానంగా ఉంది గతి అంటే తాత్పర్యం సమానంగా ఉంది కాబట్టి శోకామయత అనే వాక్యము యొక్క తాత్పర్యం కూడా చేతన బ్రహ్మయే జగత్ కారణమని చెప్పుట చెప్పుట అని ప్రప అని మీకు నిరూపించటం కోసం విస్తారంగా చెప్పటం కోసం ఇక్కడ ఆనందమయమే బ్రహ్మ టాపిక్ అయినా ఈ కామయతృత్వం టాపిక్లో అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా ప్రసంగాలు ప్రసంగంగా దీన్ని చెప్పినారు తర్వాత అస్మిన్న సద్యోగం శాస్తీ ఈ సూత్రం కూడా ఆ ప్రధానాన్ని గురించే సూత్రం దాంతో సూత్రాలు అయిపోతాయి ఈ సూత్రం ఆ తర్వాత పుచ్చబ్రహ్మవాదము అని మొదలవుతుంది అక్కడ హెడ్డింగ్ ఎలా ఉంటుందంటే దానికి ఇదంత్రి వక్తవ్యం అని ఈ సందర్భంలో మనం ఈ విషయాన్ని గమనించాలి అని అని ఆరంభం ఆ పుచ్చబ్రహ్మవారం దాంతో ఆనందమయాధికరణ ఒక కొలిక్ వస్తుంది ఇదంతా కూడా మళ్లీ ఆదివారం చూడాల్సి ఉంటుంది ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణము దూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాదశిష్యే శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిశత్ శ్రీకృష్ణాత్మ నమస్త